ప్రతిష్ట నోమే వాచి ప్రతిష్ట ఆవిరావిధీ వేదస్ మా ఆ స్థే మా ప్రాసీ ీతేన్రాన్సా గతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు శాంతిశాశాంతి ఓ ఆత్మా ఇదేక ఏవాగ్ర ఆసీ కథం పునః కర్మ సంబంధి కేవల ఆత్మవిజ్ఞాన విధానాథ అకర్మ ఆత్మవిజ్ఞాన విధానాథ ఉత్తర గ్రంథ ఇది గమ్యతే ఉత్తర గ్రంథ అంటే తరువాతి గ్రంథం తరువాతి గ్రంథము ఆ ఉత్త విజ్ఞానమైపోయిన తర్వాత వచ్చిన ఉపనిషద్భాగం అది అది తరువాతి గ్రంథం అంటే ఈ తరువాతి గ్రంథం అని ఇంకా ఉత్త విజ్ఞానం వరకు జ్ఞానకర్మ సముచ్చే ఉత్త విజ్ఞానంతో సహా ఇంకా ఆ తర్వాత వచ్చిన గ్రంథము అంటే ఆత్మ వాయిదమేకే ఇదమేకే వాగ్రాసి ఇత్యాది అది దానికి ఇంకా కర్మ సంబంధం లేదు అది కేవలము ఆత్మజ్ఞానము బోధించేటప్పుడు మాత్రమే ఉద్దేశించబడినది అని మీకు ఎలా తెలిసింది అకర్మ సంబంధి అని మీకు అర్థమైంది అన్యర్థానవ్ ఆ భాగానికి అంటే ఆత్మావాయుధమే కహా ఇత్యాది భాగానికి ఆ అర్థం తప్ప ఇంకో అర్థము తెలియబడుటలేదు వాక్యం చూస్తే తెలుస్తుంది కదండి ఏమర్థం వస్తున్నాను ఆ వాక్యాలను జాగ్రత్తగా చూసినట్లయితే కేవలం ఆత్మవిజ్ఞానము కర్మ సంబంధము తప్ప మరి అక్కడ లేదు అని స్పష్టమవుతున్నది ఇప్పుడు వివరిస్తారుోక్ దేవతనా అగ్నీనా సంసారి దర్శయ్యశనాయాదిదోషవత్న తమశనాపి పాసాభ్యామన్వవాజ అన్వార్జత్ ఇత్యాదిన అని మీకు ఎలా తెలుస్తోంది అలాగే కర్మ సంబంధం లేదండి ఈ మంత్రాలు ఆత్మావాయుధమే కహ అన్నదానికి అని మొదలయ్యే ఉపనిషత్తుకి కర్మ సంబంధం లేదని ఎలా తెలిసింది ఎలా తెలిసిందంటే ఆ ఉపనిషత్తులో మాట చెప్పబోతున్నారు తం అశనాయా పిపాసాభ్యాం అన్వార్జత్ అని చెప్పబోతున్నారు అంటే అర్థం ఆ పురుషుణ్ణి ఆ విరాట్ పురుషుణ్ణి అంటే విరాట్ పురుషుణ్ణి సృష్టించి ఆ పరమాత్మ తన నుండి ఆ విరాట్ పురుషుణ్ణి సృష్టించి ఆ విరాట్ పురుషుడంటే ఎవరు ఈ సకల దేవతా సమాహార స్వరూపుడు ఈ సకల దేవతలను ఒక చోటికి చేరిస్తే విరాట్ పురుషుడు వస్తాడు జగత్ అంటే ఏంటండి ఆపహ తేజస్సు వాయువు ఆకాశం ఒక చోటికి సరిగ్గా అదే అభిప్రాయం విరాట్ పురుషుడు ఏమిటంటే ఈ సకల సకల దేవత అగ్ని ఇంద్రుడు వరుణుడు అదే మాట ఇదైందండి పృథివీ అప్పు తేజిస్తూ ఉంటే అగ్ని ఇంద్రుడు వరుణుడు అన్నదే మాట ఒక చోట జడ మాట్లాడారు ఇంకో చోట చేతన మాట్లాడారు అంతే తప్ప అదే ఇది కాబట్టి ఈ దేవతలందరినీ ఒక చోటకి చేరిస్తే వచ్చే విరాట్ పురుషుడు ఆ విరాట్ పురుషుడిని తమ్ అశనాయా పిపాసాభ్యాం అన్వవాజత్ అని చెప్పబోతున్నారు ఎదర ఆ విరాట్ పురుషుని ఎంత హిరణ్య గర్భనే హిరణ్య గర్భ స్థూల రూపమును కింద టీకాకారుడు విరాట్ అన్నాడు అందు గురించి నేను కూడా విరాట్ అంటున్నా ఎందుకంటే ఆకలి దప్పిక హిరణ్య గర్భుడు మహప్రధానుడు సుఖ దుఃఖాలు ఉంటాయి ప్రాణము దేహము కాబట్టి విరాట్ అన్న అయితే సూత్రాత్మన్నా అనొచ్చు కాబట్టి ఆ విరాట్ పురుషునుకు ఆకలి దప్పికలను ఆ పరమాత్మ ఇచ్చినాడు అక్కడ వాక్యం అంగవార్జత్ అంటే సంయోగమును కలిగించినాడు విరాట్ పురుషుడికి ఆకలి అంటే అర్థం విరాట్ పురుషంలో అంతర్గతమైన అగ్నేంద్ర వరుణాదులందరికీ కూడా ఆకలి దత్తికలు ఉన్నాయి అంటే వాళ్ళందరూ ఏమయ్యారు సంసారాలు అయ్యారా లేదా సంసారంలో అయ్యారు ఇప్పుడు దేవతా దేవతానాం అగ్నియాదీనాం సంసారిత్వం ఈ దేవతలు ఎక్కడొచ్చారు ఆ వృక్ష విద్యలోనూ వచ్చారు పూర్వోక్తానాం అంటే పూర్వ అంటే ఉపనిషత్తుకి ముందు ఆరణ్యకం అంతకుముందు బ్రాహ్మణ కర్మభాగం అక్కడే ఉన్నారు ఈ దేవతలందరూ ఈ దేవతలందరూ ఆకలి దప్పికలు గలవారు అని ఉపనిషత్తు చూపిస్తాం ఏమండి ఈ కర్మలన్నీ ఆ దేవతలను ఆరాధించే కర్మలే కాబట్టి ఆ దేవతలను ఆరాధిస్తే మీకు ఈ ఫలములు వస్తాయి అని చెప్పే కర్మ భాగము ఆ దేవతలకు కూడా ఆకలి దప్పికలు ఉన్నాయి వాళ్ళు సంసారులే అని చెప్పే ఉపనిషద్ భాగంతో కలుస్తుందా కలవదా కలవ అదే ఇత్యాది నా వాక్యేనా అని చెప్పేటువంటి వాక్యము చేత దేవతలకు కూడా సంసారిత్వాన్ని చెప్పబోతున్నారు దర్శయిష్యతి శృతి ఓకే కాబట్టి దేవతలకు కూడా అశనాయా అంటే ఆకలి పిపాస దప్పిక మొదలైన దోషములు ఉన్నాయి అని శృతి చూపించబోతుంది అంటే ఆ దేవతలకు ఆ దోషములు ఉన్నట్లయితే ఆ దేవతలను ఆరాధించే వాళ్ళకి కలిగే ఫలమును కూడా అటువంటి దోషముల నుండి పూర్తిగా ఏమీ విడిపోయి ఉండవు దేవతాభావాన్ని పొందుతాడు ఉపాసకుడు ఆ దేవతలు అంతర్గతం అవుతాడు అప్పుడు ఈ ఉపాసకుడు కూడా అశనాయా ఉపాసలు ఉంటాయి అంటే వీడు సంసార బంధం నుంచి విముక్తుడు కాలేదన్నమాట కాబట్టి అది మోక్షం అవ్వదు కాబట్టి ఇక్కడ చెప్పబోయే జ్ఞానము ఆ కర్మభాగంతో కలవదు తేడాగా తెలిసిపోతూ ఉంది కదండి ఈ దేవతలందరినీ పొగిడి మీరు కర్మ చేసుకుంటే ఈ ఫలాలు వస్తాయా దేవతాభావాన్ని పొందుతారు కర్మని చేసుకోండి అని చెప్పే భాగము ఈ దేవతలందరికీ ఆకలి చెప్పుకులు వీళ్ళు సంసారం లేనయ్యా అని చెప్పే భాగము సమావేశం మీరు ఎలా చేస్తారు చేయటం కుదారు కాబట్టి కర్మ జ్ఞానము ఒక ఒక చోట కాలం అని ప్రతిపాదన దీన్ని ఇంకా అనేక హేతువులతో చూపిస్తారు ఆ వాక్యం తెలిసిందండి అశనాయాది మత్సర్వం సంసార ఏవా పరశ్యతు బ్రహ్మణ అశనాయా పోని ఆకలిపుకులు ఉంటే కష్టమే వచ్చింది అంటే ఆకలి దప్పికలు ఉంటే సంసారమేది ఆకలి దప్పికలు కలిగిన సర్వము సంసారమే ఎందుకంటే పరమాత్మకు టూ అంది ఎదర్ హ్యాండ్ పరస్య బ్రహ్మణ ఆ పరబ్రహ్మకు అశనాయా పిపాసలు ఉండవు అశనాయాది అత్యయ శృతే అంటే అశనాయా పిపాసే అచ్యేతి అని శృతి చెప్పింది ఆ పరమాత్మ అశనాయ ఆకలి పిపాసా దప్పికలను అధిగమించి ఉండును అని చెప్పాను ఆ పరమాత్మ పరమాత్మ గురించి కాబట్టి ఈ దేవతలను విరాట్ పురుషుని లేక హిరణ్యగర్భును ఆరాధించి ఆ సత్యలోకమును పొందిన వారికి కూడా ఆకలి తప్పికలు తప్ప అంటే ఈ సంసారం అలాగే ఉంటుంది ఈ సంసారం నుంచి దేహ సంబంధం ఉంటుంది ఏదో రకమైన ఉంటే సంసారంలో ఉన్నట్టే కాబట్టి అటువంటి విజ్ఞానం ఉపాసనా కర్మ ఆత్మవిజ్ఞానంతో దానికి కొంతగా ఉదకరుతుంది దీనిపైన పూర్వపక్ష అంటాడు ఏదో అంటున్నాడు పూర్వపక్షే భవత్వేం కేవల ఆత్మజ్ఞానం మోక్ష సాధనం నవ్వత్ర అకర్మ్యేవ అధిక్రీయతే సరే కానివ్వండి కానివ్వండి అలాగే కానివ్వండి భవత్ ఏవం ఏవంభవతు అంటే కర్మ ఏవం భవతు అంటే అర్థము కర్మ సంబంధము లేని ఆత్మజ్ఞానమే మోక్ష సాధనము అదే అంటున్నారు కదా కర్మ సంబంధము లేని అన్నదానికి కేవల అంటూ ఉంటారు కేవల ఆత్మజ్ఞానము మోక్ష సాధనం భవతు ఏవం మీరు చెప్పిన విధంగా కర్మ సంబంధము లేని ఆత్మజ్ఞానమే మోక్ష సాధనము అగుగా కా అని వాడు అతి కష్టమే ఒప్పుకుంటాడు వీలైనంతవరకు ఒప్పుకోరు వీలైనంతవరకు ఆత్మజ్ఞానము కర్మా కలిసే ఉండాలి అని చెప్తారు ఈ సంస్కారం అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే మేము ఉపనిషత్తులు గీత బోషిస్తామని చెప్పి జనాల్ని పోగేసి వాళ్ళ దగ్గర వసూలు చేసి దేవాలయం కడితే అది కేవలం ఆత్మజ్ఞానము మోక్ష సాధనం అని చెప్పినట్లయినదా లేక ఆత్మజ్ఞానాన్ని కర్మలతో ముడిపెట్టినట్లయినదా ఏమైంది ముడిపెట్టినట్లే అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ ఒక్కలాగే ఉండాలి దీని మీద ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎవరికి ఏది కావాల్సే అది దొరుకుతుంది అంటే కర్మలు చేస్తున్నవాడికి కర్మలు జ్ఞానం కావాల్సిన కానీ మన అనుభవం మన అనుభవం ఎలా ఉంది జ్ఞానం క్లాస్ అయిపోయిన వెంటనే వీళ్ళందరూ ఏం చేస్తారు కర్మలో వెళ్ళిపోతారు ఆ పాఠం చెప్పినైనే వెళ్ళిపోతారు కదా కదా పాఠం చెప్పినా ఆయన వెళ్ళిపోతే దిగబిల్లా ఆడుతూ వీళ్ళందరూ కూడా కర్మలో వెళ్ళిపోతారు కర్మ అయిపోయిన తర్వాత ఆ పాఠం చెప్పి ఆయన కర్మను విడుపుపెట్టేసి వచ్చి స్కూల్ క్లాసులో కూర్చొని పాఠం చెప్పేస్తూ ఉంటాడు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు దీనికే వివేకము స్పష్టంగా లేనప్పుడు విద్యార్థులకు ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఈ సముచ్చయం అనేది ఇది ఒక పెద్ద సమస్య దేని దానిని దాన్ని ఉండనివ్వకుండగా అధ్యతనే ఇది ఎలాగంటిదంటే యూనివర్సిటీ కాలేజీలో పాలిటిక్స్ పెట్టిన ఎలక్షన్స్ పెట్టినట్టు యూనివర్సిటీ కాలేజీలో ఎలక్షన్స్ పెడితే ఇంకా వాళ్ళు ఏం చదువుతారండి ఎలక్షన్స్ చూస్తారు ఇంక చదువు చూస్తారు చూడొచ్చు ఎలా ఉంటుంది రెండు చూసి ఇట్లా ఉంటుందా ఉండదు అదే అయితే ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కానీ కానీ వయాబాబు ఒప్పుకున్నాము మోక్షం అనేది ఉపాసన నుంచి రాదు కర్మం నుంచి రాదు కర్మ ఉపాసనలతో సంబంధము లేని ఆత్మజ్ఞానమే మోక్ష సాధనమని నువ్వు గింజుకుంటున్నావు భగవతం అంటే అభిప్రాయం అది అంటే కష్టం మీద ఒప్పుకున్నట్టు సరే కానీ అని ఒప్పుకున్నాడు పూర్తిగా మనస్ఫూర్తిగా ఒప్పుకోదు అలాగే కానీ కానీ నువ్వు విషయం చెప్పు మాకు ఆత్మజ్ఞానమునతో అధికారి ఎవడో చెప్పు అధికారి అంటే యోగ్యత ఎవరికి ఉండదు అంటే శంకరులు అంటారు అకర్ణి అంటారు ప్రారంభమైనప్పుడే అకర్మి మాత్రమే ఆత్మజ్ఞానమునకు అధికారి అని అలాంటికంటావు సరే కానీ ఆత్మజ్ఞానమే మోక్ష సాధనమో ఒప్పుకున్నాము కర్మ చేసుకునేవాడు కూడా కర్మ అయిన తర్వాత వచ్చి ఆత్మజ్ఞానంలో కూర్చుంటే నీకు అభ్యంతరం ఏంటి కాబట్టి కర్మ విదిలిపెట్టిన వాడు మాత్రమే అంటే సన్యాసి వాడు మాత్రమే ఆత్మజ్ఞానానికి అర్హుడని ఎలా చెప్తావు అనే అబ్జెక్షన్ సో మళ్ళీ వాక్యం చూసుకోండి నేను ఛాదస్థంగా చెప్తున్నాను నీకు ఎందుకు చెప్తున్నారంటే మీరు వాక్యాలన్నీ జాగ్రత్తగా చూస్తారేమో మళ్ళీ భవిష్యత్తులో మీరు పాఠాలు చెప్పాల్సిన వాళ్ళేనా అవసం చెప్తున్నాను ఏవం ఏవం అంటే భవదు రీత్యా అని అర్థం ప్రకారం కేవల ఆత్మజ్ఞానం మోక్ష సాధనం భవతు అది ఒప్పుకున్నాము కానీ టూ టూ కానైతే అత్ర ఈ ఆత్మజ్ఞానమునందు అకర్మ్యేవ నా అధిక్రియతే కర్మలు విధులు పెట్టిన వాడు మాత్రమే దీని ఎందు అధికారము గలవాడని మాత్రం కాదు అత్ర అకర్మేవ న అధిక్రియటే కర్మలు చేసే వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానముందు అధికారం ఉంటుంది ఎందువల్ల ఎందుకో తెలుసిన ఇదంతా పూరోపక్షం అవుతుంది ఇప్పుడు ఎందుకంటే విశేష్రవణే చూడండి మీరు ఇప్పుడు కర్మన్నా జ్ఞానమన్నా వేదం చెప్తోంది కదా ఆ వేదంలో కర్మలకి కర్మలు చేసేవాడికి జ్ఞానమునందు అధికారం లేనప్పుడు ఆ కర్మలు చేసేవాడి గురించి జ్ఞానము నందు గురించి వేరువేరుగా చెప్పాలి అలా చెప్పలేదు విశేష అశ్రవణ ఆ తేడా మనకి వినపట్టలేదు కర్మలు చేసేవాడి గురించి చెప్పినట్లే జ్ఞానమును అనుసరించేవాడి గురించి కూడా చెప్పినట్లుగా కనపడుతూ ఉంది దీన్ని బట్టి కర్మలు చేసే వాళ్ళకు కూడా జ్ఞానమునందు అధికారము ఉంటుంది అని మేము నిర్ధారిస్తున్నాము అది ఒకటే వివరిస్తాడు విశేషా విశేషాశ్రవణాన్నది సంగ్రహవాక్యం దానికి వివరణ అకర్మిణ ఆశ్రమ్యంతరస్యా శ్రవణాత్ తర్వాత ఈ ఉపనిషత్తు మీరు చూసుకోండి ఈ ఐదవ ఉపనిషత్తు ఇక్కడ కర్మలను విడిచిపెట్టేసే ఆశ్రమం ఒకటే సన్యాసాశ్రమం ఎవరన్నా చెప్పారా చెప్పలేదు అకర్మిణ ఆశ్రమ్యంతరస్య అకర్మిణ కర్మలు లేని వాడికి ఆశ్రమి అంతరస్య వేరే ఇంకో ఆశ్రమాన్ని పట్టుకున్న వాడికి ఈ జ్ఞానము అని అలా ఏం చెప్పట్లేదు మామూలుగా చెప్పుకుంటున్నారు ఆ తేడాను చూపించలేదు తేడా చూపిస్తే ఎలా ఉంటుంది ముక్త విజ్ఞానం అయ్యే వరకు కర్మలను ఉపాసనలు కలిపి వాళ్ళు వీళ్ళు గృహస్థాశ్రమంలో ఉంటారు ఇంకీ పైన ఆత్మావా మొదలుపెట్టి చెప్పబోయే కేవల ఆత్మ జ్ఞానము మోక్ష సాధనము అది ఇంకో ఆశ్రమం వాళ్ళకి గృహస్థాశ్రమాన్ని విడికి సన్యాసంలోకి పోయిన వాళ్ళకి అని తేడా చూపించాలి కదా అలా చెప్పకుండగా మామూలుగా చెప్పకపోతుంది సృతటి కాబట్టి మేమేమంటామంటే ఆ కర్మలు ఉపాసనలు చేసి వాళ్ళే ఈ జ్ఞానానికి కూడా అబహులు అని మేము ఈ పాఠం సమాజంలో చెప్పే పాఠమైనా ఇది ఇక్కడి ప్రారంభం కర్మచ బృహతి సహస్రలక్షణం ప్రస్తుత అనంతరమేవ ఆత్మజ్ఞానం ప్రారంభ్యతే ఈ కర్మ ఏమిటో తెలుసిన బృహతి సహస్రము అని కర్మ ఇది ఉత్త విజ్ఞానంలో భాగంగా ఉన్నది ఉత్త విజ్ఞానం ఉపాసన దాంట్లో భాగంగా కర్మజ్ఞాన సముచ్చే ఉంది కదా అక్కడ కర్మ కూడా ఉన్నది ఆ కర్మ పేరు ఏమిటి బుహ బృహతి సహస్ర అంటే వెయ్యి సార్లు చండీయాగం చేసేవాళ్ళు అంటారు వంద సార్లు వెయ్యి సార్లు అంటూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా బృహతి అన్నది ఛందస్సు పేరు ఆ ఛందస్సుతో కూడిన మంత్రమును వెయ్య సార్లు పఠిస్తారు ఓకే కాబట్టి దానికి బృహతి సహస్రము అని పేరు ఆ కర్మకి ఇప్పుడు శతచండీ అంటే అర్థం ఏంటి కర్మ పేరున ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది శతచండి అని అంటే ఆ చండీ మంత్రాలను వంద సార్లు పఠేస్తారు దానికి శతచండీ అని పేరు వచ్చింది అలాగే ఇక్కడ సో బృహతి అనే ఛందస్సు బృహతి ఛందస్తుది దానికి ముప్పై ఆరు అక్షరాలు ఉంటాయి గాయత్రి ఛందస్సులు ఎన్నక్షరాలు ఉంటాయి ఇరవై నాలుగు అనుష్పుకి ఎన్నుంటాయి ముప్పై రెండు నాలుగు వందలు ముప్పై రెండు బృహతికి ముప్పై ఆరు పెద్దది కదా అది ఆ బృహతి అనే ఏ ఛందస్సు ఆ ఛందస్సుతో కూడిన మంత్రములను వెయ్యి సార్లు వల్లిస్తారు వెయ్యి సార్లు చెప్పి దాన్ని హోమయాలు చేసేదో చేస్తారు అక్కడ ఓకే అటువంటి కర్మ ఆ కర్మని ప్రారంభించి చెప్పారు అక్కడితో ముఖ్య విజ్ఞానంలో భాగంగా చెప్పారు దాన్ని అది అయిపోయింది అది అయిపోయిన వెంటనే ఇప్పుడు ఇంకా ఉపనిషత్తు ప్రారంభమైపోతుంది ప్రస్తుత అనంతరమేవా ఇంకా మళ్ళీ గ్యాప్ ఏం లేదు ఆత్మజ్ఞానం ప్రారంభమైపోతుంది దీన్ని బట్టి మనం ఏమనుకుంటాం ఇప్పుడు ఫిజిక్స్ పుస్తకంలో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి ఏడో జాప్ర అయిన తర్వాత ఎనిమిదో జాపూ ప్రారంభమై ఉంది పఠం చెప్తున్నారు వాళ్ళే వెళ్ళు పఠం చెప్పుకుంటారనుకుంటాం తప్ప ఆ కర్మ చేసే వాళ్ళు వేరు ఆశ్రమ కర్మ గృహస్థాశ్రమ ధర్మము అని తెలుస్తూ ఉంటుంది భార్యలు కర్మ ఉండదు కదా కానీ ఈ ఆత్మజ్ఞానం వేరు ఇక్కడ వేళ్ళు సన్యాసులు అని మీరు చెప్పడానికి అవకాశమేమీ లేదు తస్మాత్ కర్మేవ అధిక్రియతే కాబట్టి ఆత్మజ్ఞానములను కర్మలను చేసేవాడు మాత్రమే అధికారమును పొందుతున్నాడు అంటే అర్థం ఏమిటో తెలుసు అండి సముచయం అయినది కర్మలు చేసేవాడు మాత్రమే ఆత్మజ్ఞానంలో అధికారి అంటే సముచయమే అయింది కదా అది వాడు మాట వరసకి సరే కానివ్వండి కేవల ఆత్మజ్ఞానమే మోక్ష సాధనము అని కానీ గృహస్థులకు మాత్రమే ఈ ఆత్మజ్ఞానం కూడా గృహస్థులకే అని చెప్పడం ద్వారా కర్మని ఆత్మజ్ఞానాన్ని డైరెక్ట్ గా ముందు కాకుండా వెనకాల ముడిపెట్టినట్లు కదా అది ఈ ఆర్గ్యుమెంట్లు ఇలాగే ఉంటాయి ఇది పట్ల తేలియ ఆర్గ్యుమెంట్ ఏం కాదు ఇది ఇంకా సన్యాసాన్ని తిరస్కరిస్తారు కర్మేవా బాగా చెప్పేవా కరెక్ట్ సన్యాసాన్ని తిరస్కరించినట్లయినది పైగా ఎందుక తెలుసిన సన్యాసం మాట ఎక్కడ చెప్పలేదు ఉపనిషత్తు కాబట్టి సన్యా కర్మ చేసేవాడికే ఇది కూడా పైగా సన్యాసాన్ని తిరస్కరించినట్లయింది ఏవ కారం చే ఆ మాట ఒప్పుకునే ఇప్పుడు ఇంకో మాట ఇంకా ఇంకో అడుగు ముందుకు వేసి అసలు ఆత్మజ్ఞానానికి కర్మతో సంబంధం లేదనే మాటే మేము ఒప్పుకోము అసలు అదే ఒప్పుకోము ఇప్పుడు జ్ఞానం వేరు అధికారి వేరు అని విడివిడిగా చెప్పి అధికారి ఆ అధికారే అధికార అవుతున్నాడు అని చెప్పాడు అప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు అసలు కర్మ సంబంధం లేని జ్ఞానం అనేది అని ఉండదు అంటాడు కర్మా సంబంధి ఆత్మవిజ్ఞానం పూర్వగతు అంతే ఉపసంహారాత్ చరియు ఆర్గ్యుమెంట్ని ఇంకా పెంచుకుంటున్నాడు బలం చేస్తున్నాడు ఆత్మవిజ్ఞానం కర్మ సంబంధి నా అంటాడు ఆత్మజ్ఞానం అనేది కర్మ సంబంధము లేనిది కాదు అంటే ఆత్మజ్ఞానాన్ని కర్మ సంబంధం ఉంది ఎందుకో తెలిసిన ఉపసంహారాలు మీరు చూసుకోమంటున్నాడు ఉపసంహారాలు చూసుకోండి కర్మ ప్రకరణము యొక్క ఉపసంహారం చూడండి కర్మ ప్రకరణ ఉపసంహారం ఉంటే కర్మను ఉపాసనతో కలిపి ముక్త విజ్ఞానంలో ఉపసంహారం చేశారు కర్మజ్ఞాన సముచ్య కర్మ ఉపాసన సముచ్య ఉపసంహారం అక్కడ ఎలా ఉపసంహారం చేశారో చూసుకోండి ఇక్కడ ఉపనిషత్తు కూడా ఉపసంహారం చేస్తారు అది ఉపసంహారం చేశారో చూసుకోవాలి చూసుకుంటే రెండింటినీ ఒకే రకంగా ఉపసంహారం చేసినట్టుగా కనబడుతుంది అంతే అంతే అంటే ఉపనిషత్తు యొక్క అంతమునందు పూర్వగత్ ముఖ విజ్ఞానము నుండు ఎలా అయితే చేశారో అదేవిధంగా ఉపసంహారం చేయడాన్ని బట్టి కూడా ఆత్మజ్ఞానమునకు కర్మ సంబంధము లేదు అనే మాట పోసా కాదు తెలుస్తుంది అది ఇప్పుడు వివరిస్తారు ఏమిటా ఉపసంహారాలు ఏమిటి అని ఆ విజ్ఞానం ఏమిటంటే నేను మీకు సంగ్రహంగా చెప్తా చూడండి ముఖ విజ్ఞానంలో సూర్యమండలాంతర్గతుడైన పరమాత్మ శగుణ బ్రహ్మ ఆ పరమాత్మను నేను ఉపాసన ఉపాసం చేస్తే సర్వము సూర్యుడి నుంచే పుట్టి సూర్యు సూర్యుడు అంటే అదే పరమాత్మ నుంచి పుట్టి హిరణ్య గర్భుని నుంచి పుట్టి హిరణ్య గర్భునిలో విలీనమవుతుంది కనుక సర్వము హిరణ్య గర్భుడే అన్నట్టుగా వీడు ఉపాసన చేస్తాడు ఉపాసన చేసి వీడు ఆ ఉపాసన యొక్క ఫలం చేత ఆ హిరణ్య ఐక్యమవుతాడు హిరణ్య సర్వము కదా వీడు కూడా సర్వమైపోతాడు అంటే సర్వభా సర్వాత్మభావాన్ని ఈ ఉపాసకుడు పొందుతున్నాడు కర్మతో కలిసి ఉపాసన చేసిన ఈ ఉపాసకుడు సర్వాత్మభావాన్ని పొందుతున్నాడు అలా ఉపసంహారం చేశారు ఉత్త విజ్ఞానాన్ని ఓకే ఈ ఆత్మజ్ఞానాల్లో ఎలా ఉపసంహారం చేశారు ఎవడైతే ఈ ఆత్మజ్ఞానమును పొందినో వాడు పరమాత్మలో విలీనమై పరబ్రహ్మస్వరూపుడై సర్వము తానే అయి ఉండును ఉపసంహారం చేశారు ఒకటే ఉపసంహారం ఉంది భాష్యం చేయము ఇవన్నీ చాలా గంభీరమైనటువంటి రసంగా సో పూర్వవత్ అంతే ఉపసంహార అంతే ఉపనిషదంతే పూర్వవత్ ఉక్త విజ్ఞాన అంతేవత్ ఉపసంహారం చేసే రుగనుక అక్కడికి ఎవరు అధికారో కూడా వాడే అధికారి అవుతాడు ఇప్పుడు ఆ వివరణ చెప్తున్నారు యథా కర్మ సంబంధిన పురుషస్ సూర్యాత్మన స్థావరజంగమాదిణ్యాం బ్రాహ్మణేన మంత్రేణ సూర్య ఆత్త్యా తథ బ్రహ్మైష ఇంద్రహ ఇద్యుపక్రమ్యా సర్వప్రాణ్యాత్మత్వం మీరు ఏంటి ఉక్త విజ్ఞానం చూసుకోండి ముక్త విజ్ఞానం ఎవరికి చెప్పారది పురుషుడికి చెప్పారు ఏ పురుషుడు కర్మ సంబంధము కల పురుషుడు కర్మ సంబంధన పురుషస్య అంటే అది కర్మ ఉపాసనల సముచ్చే ఓకే కర్మ చేసుకుంటూనే ఉంటాడు ఉపాసన కూడా చేస్తాడు అటువంటి పురుషుడికి ఆ పురుషుడు సూర్యమండలాంతర్గతులైన చిరంజీ గర్భుణ్ణి ఉపాసిస్తూ ఆ సూర్యుడే ఆత్మస్వరూపము అని ఉపాసన చేస్తాడు సూర్యాత్మన పురుషస్థ వాడు సూర్యాత్మ అయిపోతాడు ఓకే అప్పుడు ఏమవుతుందో తెలిసినా సూర్యుడే వాడికి ఆత్మ అయిపోతుంది ఉపాసన అంటే అర్థం ఈ చెట్టు జాములు పశుపక్ష్యాదులు మానవులతో కూడిన సకల ప్రాణి కోటి కూడా వాడికి ఆత్మయే ఉంటుంది ఎందుకంటే సూర్యుడే సకల ప్రాణి కోటిగా ఆవిర్భవించినది కనుక స్థావర జంగమాది సర్వప్రాణి ఆత్మత్వం ఉక్తం స్థావర అంటే కథలని చెట్టు చేడలు జంగమంటే పశువులు పక్షులు మనుష్యులు ఇత్యాది ఈ సకల ప్రాణులకు వాడు ఆత్మ అయిపోతాడు అలా ఎలా అవుతాడు అంటే ఈ సకల ప్రాణులకు ఆత్మ సూర్యుడే కాబట్టి వీడు సూర్యాత్మ అయిపోయినాడు కాబట్టి వీడికి సకల ప్రాణులు ఆత్మైపోయి సకల ప్రాణులకు వీడు ఆత్మ అయిపోతాడు అని బ్రాహ్మణం చెప్పింది ఏ బ్రాహ్మణము ఐతరే ఆరణ్యకానికి ముందున్న బ్రాహ్మణని చెప్పింది కర్మభాగంలో ఉన్న బ్రాహ్మణం అంతేకాకుండా సూర్య ఆత్మ జగతస్తస్థుష అని ఒక మంత్రము కలదు సూర్యుడు జగత్తునకు అంటే కదిలేటువంటి ప్రాణులకు తస్థుష కదలని ప్రాణులకు అంటే శక్తి చేయమంట ఆత్మ సూర్య ఆత్మా జగత సస్ఫుషష్ట అని చెప్పింది ఆ సూర్యుడిని వీడు ఉపాసన చేస్తున్నాడు సూర్యుడు అది చేసి వీడు సూర్యాత్మ అయిపోతాడు కాబట్టి బ్రాహ్మణము అదే మాట చెప్పింది మంత్రము అక్కడ ఆ ఉపాసనలోని మంత్రం కూడా అదే మాట చెప్పింది అంతేకాకుండా ఇంకా చెప్పింది ఏమని ఏష బ్రహ్మ ఏష ఇంద్ర ఇత్యాది సర్వప్రాణ్యాత్మత్వం ఉక్తం మంత్రం కూడా ఏమని చెప్పిందంటే ఈ ఉపాసకుడు వీడే ఆ బ్రహ్మ అవుతాడు అంటే వీడే ఆ హిరణ్య గర్భడు అవుతాడు హిరణ్య గర్భంలో ఇంద్రుడు ఉన్నాడు కనుక వీడే ఇంద్రుడు అవుతాడు వీడే అగ్ని అవుతాడు అని ఇలా చెప్పింది చెప్పి మొత్తం మీద ఆ రకంగా ఉపాసనను ఉపసంహారం చేసింది అంటే ఇప్పుడు ఉపాసనను ఏ రకంగా ఉపసంహారం చేసింది సర్వప్రాన్ని ఆత్మరూపంగా వీడవుతాడు అని చెప్పి ఉపసంహారం చేసింది ఎవడు వీడు కర్మలను చేసుకుంటూ ఉపాసనను చేసే పురుషుడు అని ఉపసంహారం చేశారు స్థావరం సర్వం తత్ప్రజ్ఞానేత్రం ఇుపసంహరిష్యతి ఇంకా ఉపనిషత్తులు ఒకటండి ఉపనిషత్తులోకి వస్తే ఈ ఉపనిషత్తు ఏమైనా ఉపసంహారం చేయబోతుందో తెలిసినా ఏ స్థావరము సర్వము కలదో అంటే కదలికలేని చెట్టుచాములు మొదలైన ప్రపంచం ఏదైతే కలదో తది ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞ అంటే చైతన్యం చైతన్యము చేత నడికించబడేది మీ ప్రే ప్రాపణే అనే ధాతువు చేత నేత్రం అనేది వస్తుంది అంటే ప్రజ్ఞా ప్రజ్ఞానం బ్రహ్మాండది అక్కడ చెప్పబోతున్నారు యొచ్చ స్థావరం తత్ప్రజ్ఞాత్రం ప్రజ్ఞానం బ్రహ్మ అని అలా చెప్పబోతున్నారు కాబట్టి ఉపనిషత్తు కూడా ఎలా ఉపసంహరించబోతుందంటే చేతన ఇంకా వేరే చెప్పక్కర్లా స్థావరం చెప్పేస్తే జంగమం వేరే చెప్పక్కర్లేదు ఈ స్థావర జంగ ఆత్మకమైన జగత్తునంతని కూడా నడిపించేది ప్రజ్ఞానము మాత్రమే ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అదే వీడు ఆత్మస్వరూపుడు అని ఆ విధంగా సర్వాత్మభావంతో ఈ ఉపనిషత్తు కూడా ఉపసంహారం చెయ్యబోచున్నది చూడండి అక్కడితో ఉపసంహారం ఏమైంది ఉప ఉపసంహారం రెండింటికి సమానంగా వచ్చింది చూడండి తాచ సంహితనిషది ఏ బహు మహత్మీమాం సే ఇనా కర్మసంబంధితముక్వ భూతూ ఏతమే బ్రహ్మేత్యాచక్షుపంహర ఇప్పుడు ఇక్రీన్ సందంశన్యాయము అని ఒకటి ప్రవేశపెట్టబోతున్నారు సందంశము అంటే కత్తెర కత్తెర కత్తెరలో ఏముంటుంది రెండు ఉంటాయి ఆ రెండు కలిపి పెడితే కత్తెర ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఉత్త విజ్ఞానంలో చేసిన ఉపసంహారం ఎలా చేశారు ఉత్త విజ్ఞానంలో సర్వాత్మ భావంతో ఉపసంహారం చేశారు ఉపనిషత్తులో ఉపసంహారం ఎలా చేశారు సర్వాత్మ భావంతో ఉపసంహారం చేశారు ఈ ఉపనిషత్తు ఆఖరు వేదానికి ఆఖరు ఐతరేయ అరణ్యకానికి ఆఖరం ముక్త విజ్ఞానం ఐతరే అరణ్యకంలో ఉపనిషత్తుకి ముందుంది ఐతరేయ సంహిత దగ్గరికి వెళ్ళండి ఇంకా ఐతరేయ సంహిత ఆ సంహితలో కూడా ఉపనిషత్తు అంటే ఉపాసనని చెప్పారు ఉపనిషత్తు అంటే ఉపాసన అని ఉపనిషత్తు అంటే రహస్యం అంటే ఉపాసన ఉపాసనకు కూడా ఉపనిషత్తు పేరు తస్థేయం ఉపనిషత్ దానికి సంబంధించిన ఈ ఉపాసన గలదు అని అలా ఉంటుంది సో దానికి సంహితపనిషత్తు అని పేరు అక్కడేం చెప్పారో తెలిసినా అక్కడ కూడా మళ్ళీ ఇదే చెప్పారు ఏది సర్వాత్మభావాన్ని చెప్పారు ఆ సంహిత దగ్గర ప్రకరణ ఎలా ప్రారంభమైందో తెలిసినా ఏతం హేవ బహ్రుచాహ మహత్యుక్తే మీమాంసంతే అని ప్రారంభం చేశారు బహ్వృచా అంటే ఋగ్వేదమును అధ్యయనము చేసే మహాత్ములు అనర్థం బహవ రుచె ఎస్మిన్ వేదే తదు బహ్వచం అనేకములైన రుక్కులు కలిగిన వేదం అది బహుచం ఓకే అది పిల్లలకి పుల్లింగం పెట్టుకుంటే బహుచ అటువంటి బహుచ్వేదాన్ని అధ్యయనం చేసి వాళ్ళు బహుచా అని ఈ అనేకములైన రుక్కులతో కూడిన ఋగ్వేదమును అధ్యయనము చేసే ఋషులు ఉన్నారే వాళ్ళు ఏం చేశారంటే ఓ తోట చెరీ ఇదే విషయాన్ని వాళ్ళు ఏతంహియేవా అంటే ఈ సర్వాత్మభావం అనే ఫలమును మాత్రమే విచారము చేశారు మీమాంసంటే విచారం చేశారు ఎక్కడ విచారం చేశారండి మహతి ఇ ఆ యజ్ఞము గొప్ప యజ్ఞము మహత్యుత్ ఆ యజ్ఞం పేరు ఏమిటో తెలిసినా బృహతీ సహస్రము అనే మహాయజ్ఞండి ఆ యజ్ఞమునందు అంటే వెయ్యి సార్లు బృహతీ ఛందస్సుతో కూడిన మంత్రమును పఠించుట హట అలా ఏదో ఉంటుంది ఆ బృహతీ సహస్రము అనే పేరు కలిగిన ఆ ఉత్తమునందు ఉత్తము అంటే యజ్ఞమునకు యజ్ఞంలో ఒక భాగానికి ఉత్తము అని పేరు ఉక్తానికి అర్థము స్తోత్రము అని అర్థం బృహతి సహస్రము అనే ఉక్తమున్నందు ఈ మీమాంస చేశారు ఏ మీమాంస చేశారు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము ఏది సర్వాత్మ భావం గురించి దీన్నే అక్కడ మీమాంస చేశారు అక్కడ మీమాంస చేశారంటే సంహితా భాగంలో అక్కడ మీమాంస చేశారంటే దానికి కర్మ సంబంధం ఉన్నట్టనట కర్మ సంబంధం ఉంది అది కర్మ ప్రకరణమే కదా ఇలాదివము ఏతంహ్యీమిని మాత్రమే మహత్యుత్మీమాంసంతే అని చెప్పుటద్వారా ఈ సర్వాత్మభావమనే దానికి కర్మసంబంధము చెప్పినట్లయినది అలా చెప్పి సర్వు భూతమే బ్రహ్మేత్యాచక్ష ుపసంహరీ సకల ప్రాణుల ఎందు ఈ ఉపాసకుడున్నాడే వీడే వీడినే బ్రహ్మ అని చెప్తున్నారు అని ఉపసంహారం చేశారు అంటే అక్కడ మీకు సర్వేషు ప్రాణీషు ఏతమేవ బ్రహ్మ ఏతమేవ అంటే ఈ కర్మిని ఈ కర్మిని ఈ కర్మిని తర్వాత మీకు ఉత్త విజ్ఞానం దిగురి వచ్చేవాడికి ఆ కర్మతో పాటుగా ఉపాసన చేసి వాడిని వీడే సకల ప్రాణులందు ఉన్న బ్రహ్మ అంటే ఆత్మస్వరూపుడు వీడే అని చెప్తున్నారు అంటే ఏమైనట్టు అక్కడికి ఉపనిషత్తులో ఫలాన్ని ఏ రకంగా ఉపసంహారం చేశారో కర్మ భాగమునందు ఉపాసన భాగమునందు సముచ్ఛయమునందు కూడా సరిగ్గా లాగే ఉపసంహారం చేసినట్లయినది దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అక్కడ ఎవళ్ళ అధికారులు వాళ్ళే ఇక్కడ అధికారులు అవుతారు అని తెలుస్తుంది అంటే దీన్ని బట్టి కర్మ ఉపాసనలు ఉపనిషత్తు జ్ఞానము అలా విడిగా పెట్టడం అనేది వద్దు అంతా కలగాపులగంగా పెట్టుకోండి వాళ్లే దీన్ని చూసుకుంటారు వీళ్ళే మళ్ళీ దాన్ని కూడా చూసుకుంటారు అని తేల్చినట్లయినది తోయీర ప్రజ్ఞాత్మ ేకమే తదితి విద్యావము అంతేకాకుండా ఇంకా ఎక్కడ ఆ బృహతి సహస్రంలోనే చెప్పారు ఏమని చెప్పారు తస్వ అయ అశరీర ప్రజ్ఞాత్మాడికే వాడి తస్వ పురుషస్ ఆ పురుషుడికే ఆపురుషుడంటే ఏ పురుషుడు ఏ పురుషుడైతే ఈ శరీర సంబంధము లేని కేవల శుద్ధ చైతన్య స్వరూపుడని చెప్తున్నారో ఉపనిషత్తులో ఆపురుషుడికే ఉపనిషత్తులో అలా చెప్తున్నారయా అయం అశరీర ప్రజ్ఞాత్మ అని చెప్తున్నారు ఈ పురుషుడున్నాడే వీడు శరీర సంబంధము లేనివాడు కేవలము ప్రజ్ఞ స్వరూపముగా గలవాడు అని చెప్తున్నారు ఆ పురుషుడికే ఇప్పుడు మాట ఎక్కడ ఉపనిషత్తులో చెప్పారా లేకపోతే ముందు దాంట్లోనే బృహతి సహస్రంలోనే చెప్పారు సమహితోపనిషత్తులోనే చెప్పారు అక్కడే చెప్పారు ఆ దాని ముఖం చూసా ఏదో ఈ ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఉంది అంటే బాగుంది నువ్వు బాగానే గమనించావు బృహటీ అదే అదే చూస్తూ ఎంత కన్ఫ్యూషన్ మన కన్ఫ్యూషన్ సెక్షన్ ఇది అంటే మనకి కన్ఫ్యూషన్ ఎందుకని మనం ఆ సంహిత ఆరణ్యకం బ్రాహ్మణం చదివిన వాళ్ళం కాదు కదా మనదంతా అష్టమీద విమర్శ కదా అయితే ఉంటారు దాన్ని చదివిన వాళ్ళకైతే ఇప్పుడు కృష్ణయజుర్వేదంలో కనుక ఏదైనా మీమాంస చేస్తే నాకెంతో తెలుస్తూ ఉంటుంది అక్కడ అది చెప్పాడు ఇక్కడ చెప్పాడు నేను ఆ యొక్క దేయంలో ప్రవేశిస్తే నాకేం తెలుస్తుంది ఏదో టీకాకారుడు మనకి గతి ఆయన దారి చూపిస్తూ ఉంటాడు అక్కడ సంహితపనిషత్తులనే చెప్పారు ఏమని చెప్పారు అయం పురుష అశరీర ప్రజ్ఞాత్మ అని చెప్పారు ఇవి శరీర సంబంధం లేనివాడు కేవలము ప్రజ్ఞయే స్వరూపు ప్రజ్ఞ అంటే చైతన్యం దాని అది మాత్రం ప్రజ్ఞానం బ్రహ్మ రాబోతోందిగా అది మాత్రమే స్వరూపము కాగలవాడు అని చెప్పారు అంటే సంహితపనిషత్తులో అలా చెప్పారంటే అది కర్మ సంబంధం ఉన్నవాడి గురించి చెప్పారా కర్మ సంబంధం లేనివాడి గురించి ఉన్నవాడి గురించే చెప్పారా చెప్పి ఇంకా ఏం చెప్పారో తెలుసిన ఎశ్చాసా వాదిత్యే స ఏకహ అని తైత్రీయంలో వస్తుంది స నిశ్చాయం పురుషే ఎశ్చాసా వాదిత్యే స ఏకహ అని వస్తుంది అక్క ఇక్కడ ఎశ్చాసా ఏకమేవతత్ అని ఈ బృహతి సహస్ర ఉపాసనా ప్రకరణలో చెప్పినారు అంటే ఉపనిషత్తులో ఎలా అయితే జీవేశ్వరులకు ఐక్యం చెప్తున్నారో అలాగే అక్కడ కూడా ఉపాసకునకు హిరణ్య గర్భునకు ఐక్యాన్ని చెప్పినారు దీన్ని అంతని బట్టి చూస్తే ఈ మొత్తం భాగానికి అంతకీ ఒకడే అధికారి ఉంటాడు ఉపనిషత్తులు ఒక్కదాన్ని సపరేట్ చేసి దీనికి అధికారి వేరే ఉంటాడు అని మీరు చెప్పడానికి తగిన హేతువేమీ లేదు అని పూర్వపక్షం ఇంకా ఇప్పుడు ఈ ఉపనిషత్తులో వినండి ఈ హాతి ఇంతవరకు ఏం చెప్పారు ఎక్కడెక్కడ ఈ సర్వాత్మభావ ఉపసంహారాలు చెప్పారో అవన్నీ ఉపంగించిన ఎక్కడెక్కడ చెప్పారు ముక్త విజ్ఞానంలో చెప్పారు సంహితోపనిషత్తులో కూడా అదే సర్వాత్మభావాన్ని చెప్పి ఇప్పుడు ఈ ఉపనిషత్తులో కూడా ఇపీ కోమాుపక్రమ్య ప్రజ్ఞాత్మత్వమేవ ప్రజ్ఞానం బృంహేతి దర్శయిష్యతి ఇంటే ఈ ఇతర ఉపనిషత్తునందు కూడా ప్రభుత్వం ఎవని ఆత్మ ఏమిటి అసలు ఉపక్రమం చేశారు కోయమాత్మా ఎందుకంటే ఆత్మావాయుదమే కైవాగ్రాసీతను మొదలుపెట్టి కథ చెప్పి చెప్పి చెప్పి చెప్పి ఏమంటే ఆత్మనార్బాన్ని ఉంది అసలు ఈ ఆత్మ ఎవరు ఏమిటి అని ప్రశ్న వేసుకుని సమాధానం అని చెప్పారో తెలుసిన ప్రజ్ఞాత్మత్వమేవా అది ఆత్మ అని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మ కూడా మహావాక్యాన్ని చెప్పబోతోంది శృతి కాబట్టి మీరు చూసుకోండి అవు పూర్వపక్షం మంచి బలంగా ఉంది ఎందుకంటే అసంహితపనిషత్తులో యోజమ శరీర ప్రజ్ఞాత్మ అని చెప్పారు ఆ ప్రజ్ఞాత్మ అనే చెప్తాను అక్కడ వాడారు ఇక్కడ కూడా ఆత్మ ఎక్కువ ఆత్మ అని చెప్పి ప్రజ్ఞాత్మ ప్రజ్ఞయే ఆత్మ అని చెప్పి ఆ ప్రజ్ఞయే ప్రజ్ఞాన ప్రజ్ఞానమన్నా ఆ ప్రజ్ఞయే బ్రహ్మ అని కాబట్టి చైతన్యమే బ్రహ్మ అది సర్వము అనే రకమైన ప్రతిపాదన ఉపసంహారం అంతటా సమానంగా ఉన్నది కనుక అక్కడ ఏ కర్మికే అధికారము గలదో ఈ ఉపనిషత్తు కూడా ఉపనిషత్తుల నుండి కూడా అట్టి కర్మికే అధికారము అని నిరూపించినట్లయినది తస్మాత్ నా అకర్మ సంబంధీ ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానములకు కర్మతో సంబంధం లేదు అనే మాట సరికాదు ఈ మాట మన స్వాములు కొంతమంది ఉన్నారు వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు మహానంద పడిపోతారు మేము సన్యాసం తీసుకున్నది కర్మలు చేయడం కోసమే ఉత్సాహపడే స్వాములు కొంతమంది ఉన్నారు వాళ్ళకి వినిపించాలి దీని మీద సిద్ధాంతి ఆశంక ఒకటి ఉంటుంది అంటే పూర్వపక్షాన్ని క్వశ్చన్ చేస్తాం పూర్వపక్షాన్ని క్వశ్చన్ చేసి దానికి సమాధానం చెప్తే పూర్వపక్షం మరింత గట్టి పడుతుంది బలపడుతుంది కదా అర్థమైందా పూర్వపక్షాన్ని ఎవడు క్వశ్చన్ చేస్తాడు సిద్ధాంతి క్వశ్చన్ చేస్తాడు అంటే సిద్ధాంతి ఏం చేస్తాడంటే పూర్వపక్షం మీకు చెప్పుకుంటూ పోతూ ఉంటాడు పూర్వపక్షం ఏంటి కమ్మీయే జ్ఞానం నందు కూడా యోగ్యత గలవాడు అది పూర్వపక్షం కాదు అది కదా పూర్వపక్షం దాన్ని దీని మీద ఒక క్వశ్చన్ ఒకటి రైస్ చేస్తారు సిద్ధాంతి అదే అలా కదయో క్వశ్చన్ ఒకటి రైస్ చేస్తాడు రైస్ చేస్తే దానికి వాడు సమాధానం చెప్పేస్తారు చెప్పేస్తే అప్పుడు పూర్వపక్షం ఏమవుతుంది మరింత బలపడుతుంది ఇప్పుడు సిద్ధా దీన్ని సిద్ధాంతి ఆశంక అంటారు సిద్ధాంతం కాదు సిద్ధాంతం తర్వాత వస్తుంది సిద్ధాంతి ఆశంక కూడా పూర్వపక్షంలో భాగమే పూర్వపక్షాన్ని బలం చేయటం కోసం పెట్టినదే ఇప్పుడు సిద్ధాంతి ఆశంక పెడుతున్నారు పునరుత్యా ఆనర్థక్యం ఇది చేధారణంగా ఇది చేస్తే పక్కన నా ఉండాలి నా లేదుగా అంటే అర్థం అంతవరకు సంగ్రహవాక్యం తర్వాతది వివరణ వాక్యం తర్వాత మళ్ళీ ఇది చేత్ వచ్చి నా వస్తుంది అక్కడ దానికి సమాధానం అలా అర్థం చేసుకోవాలి అంటే లేకపోతే ఏమవుతుంది పునరుక్త అనర్థక్యం ఇది చేతి అన్నది ప్రశ్నగాను తర్వాతది సమాధానంగాను మీరు అనుకుంటే అది పొరపాటు అవుతుంది ఓకే ఎంతవరకు ప్రశ్న మీకు కొంచెం ముందుకు వెళ్ళండి పునరుక్తమనర్థకమితి చేత్ నా అని ముందు చూడండి అంతవరకు ప్రశ్న అంత రెండుసార్లు వస్తుంది ఇది చేత్ నా వచ్చి ముందు ఆ మొదటి ఇటు చేత్ సంగ్రహ వాక్యం రెండో ఇటు చేత్ వివరణ వాక్యం అంతవరకు ప్రశ్నయ్యాయి దాన్ని కొట్టి మాట నా ఓకే కాబట్టి ఆ నా సిద్ధాంతి ఆశంక ఆ నా అన్నదెవరు పూర్వపక్షి నా చెప్పి ఆ సిద్ధాంతి ఆశంకని కొట్టిపారేస్తాడు అప్పుడు సిద్ధి పూర్వపక్షం బాధపడుతుంది ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు సిద్ధాంతం ఏమంటున్నాడంటే ఏమిటయ్యా ఈ సర్వాత్మభావం సాహితోపనిషత్తులో సర్వాత్మ భావం చెప్పారు మళ్ళీ ఉక్త ఉపాసనా ప్రకరణంలో ఉక్త విజ్ఞానంలో మళ్ళీ సర్వాత్మ భావం చెప్పారు ఇంతవరకు చెప్పి దాన్ని చావకొట్టి పెట్టారు ఇప్పటికే కర్మలోను ఉపాసనలోను మళ్ళీ దాన్నే ఉపనిషత్తులో చెప్తున్నారు అంటే మళ్ళీ అదే సర్వాత్మత్వాన్ని ఉపనిషత్తులో చెప్తున్నారు అని కదా అలా అంటే అది పునరుత్తో చేయిపోతుంది చెప్పిన మాట చల్విత చర్వడం అవుతుంది పాడిన పాటే అవుతుంది అప్పుడు అలా చెప్పడం వ్యర్థం అవుతుంది అని శంకర లేవదీస్తున్నాడు అంటే సిద్ధాంతి యొక్క అభిప్రాయం ఏమిటి అలా అదే అదే సర్వాత్మభావాన్ని మళ్ళా ఉపనిషత్తులు చెప్పారు అంటే పునరుక్తి దోషం చేత వ్యర్థమైపోతుంది కనుక ఆ పునరుక్తి దోషాన్ని పరిహరించుటకొకై ఈ సర్వాత్మభావం వేరని ఒప్పుకు ఒప్పుకోవాలి అని సిద్ధాంతి యొక్క అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని ఆ సంబంధం వేరు సంబంధం వేరని మళ్ళీ విడదీసినట్లు అవుతుంది అబ్బాయి అలా విడదీయడానికి వీరు లేదు అన్నది యొక్క నిర్ణయం కాబట్టి ఆశంకా అర్థమైంది కదా ఈ ఆశంకని వివరిస్తాను చూస్తుంది రాణో వా అహమృన సూర్య ఆత్మా మంత్రేణ నిర్ధారత ఆత్మన ఆత్మా ఇదం ఇదిబ్రాహ్మణ హోయమాత్తి ప్రశ్నపూర్వకం పునర్నిర్ధారణం పునరుక్తమనర్థకం అది ఇంతవరకు సిద్ధాంతి ఆశంక ఇప్పుడు దృశే హే షే అహం వై ప్రాణ అస్మి అని మొదలుపెట్టారు అది ఎక్కడ మొదలు పెట్టయితే తెలిసిన ఇవన్నీ బ్రాహ్మణ వాక్యములు మంత్రం వేరు బ్రాహ్మణం వేరు ఓకే ఇప్పుడు ఆత్మావాయుదమేకేవాగ్ర ఆసీత్ అనే ఉపనిషత్తు కూడా ఆ వాక్యం అది బ్రాహ్మణ వాక్యం అది మంత్రవాక్యం కాదండి మంత్రం వేరు బ్రాహ్మణం వేరు మీరు చూడండి కర్మ ఉపాసన జ్ఞానము ఆ విభాగం వేరు మంత్రము బ్రాహ్మణము ఈ విభాగం వేరు ఓకే మీకు కర్మలోనూ బ్రాహ్మణ వాక్యాలు ఉంటాయి మంత్రాలు ఉంటాయి ఉపాసనలలోనూ బ్రాహ్మణ వాక్యాలు ఉంటాయి మంత్రాలు ఉంటాయి ఆత్మజ్ఞాన ప్రకరణంలో కూడా బ్రాహ్మణ వాక్యాలు మంత్రాలు ఉంటాయి అర్థమైతుందా మళ్ళీ దాన్ని దీన్ని కన్ఫ్యూజ్ చేయద్దు ఇప్పుడు ఒక వాక్యం ఉన్నది అది బ్రాహ్మణ వాక్యం అది మంత్రం కాదది ఏమిటా వాక్యం హే రిషే అహం వై ప్రాణ అస్మి నేను నిశ్చయముగా ఆ హిరణ్య అగుచున్నాను అని చెప్పారు అంటే హిరణ్యగర్భుడు అంటే సర్వమును సర్వమే హిరణ్యగర్భుడే నేను హిరణ్య గర్భుడు నవ్వుతున్నాను అంటే సర్వాత్మ భావం చెప్పినట్టయింది ఇది ఎక్కడ చెప్పారు అని బ్రాహ్మణం చెప్పారు అని బ్రాహ్మణ వాక్యం చెప్పారు ఈ బ్రాహ్మణ వాక్యం ఎక్కడిది భగతి సహస్రంలో బ్రాహ్మణ వాక్యం అది ఆ బ్రాహ్మణ వాక్యం చెప్పి తర్వాత సూర్య ఆత్మా జగత అని మంత్రం అది మంత్రం ఆ మంత్రంలో ఏం చెప్పారు ఆ సూర్యుడే ఆత్మస్వరూపుడు తస్ఫసహ జగత అంటే కదిలీ ప్రాణులకు తస్ఫశసహ అంటే కదలని చెట్టు చేమలకు ఏది ఆత్మయో ఆ సూర్యుడు నా యొక్క ఆత్మ అని మళ్ళీ మంత్రం చేసి చెప్పారు ఇది కూడా ఎక్కడ చెప్పారు బృహతీ సహస్రంలోనే దీన్ని కూడా చెప్పారు అంటే బృహతీ సహస్రంలోనే బ్రాహ్మణ వాక్యం చేత మంత్రవాక్యం చేత ఏ సర్వాత్మభావము నిర్ధారించబడినదో ఇది నిర్ధారితస్య సర్వమునకు ఆత్మగా నిర్ధారింపబడిన ఆత్మది ఆత్మ గురించే మళ్ళీ ఇక్కడ ఉపనిషత్తులో మొదలుపెట్టారు ఉపనిషత్తు ఎలా మొదలైంది ఆత్మావా ఇదమే వాగ్ర ఆసీతనే బ్రాహ్మణ వాక్యంలో మొదలైంది ఇత్యాది బ్రాహ్మణైనా మొదలై ముందుకు వెళ్ళి వెళ్ళి వెళ్ళి అక్కడ ఏం మొదలుపెట్టారు కోయం ఆత్మ అని ప్రశ్న చేసుకున్నారు ఇది ఉపనిషత్తులో ప్రశ్న వేసుకుని ఆత్మను నిర్ధారణ చేశారు ఆత్మ ఏ ప్రజ్ఞ అది ఏ బ్రహ్మ అని ఇక్కడ నిర్ధారణ చేశారు అంటే ఏమైనట్లండి ఆ ఉక్త విజ్ఞానంలో ఏ సర్వ సర్వమో ఆత్మే ఆత్మను నిర్ధారణ చేశారో అదే ఆత్మను మళ్ళా ఇక్కడ సర్వము ఆత్మాను నిర్ధారణ చేసినట్లు అయినది కాబట్టి ఇది పునరుక్తి ఆ సర్వాత్మభావము ఈ సర్వాత్మ భావము ఒక్కటే అంటే పునరుక్తి ఆ దోషం వచ్చేస్తుంది కాబట్టి మనం ఆ సర్వాత్మ భావం వేరు ఈ సర్వాత్మ భావం వేరు అని విడదీయాల్సి ఉంటుంది అని అంటావేమో ఓ సిద్ధాంతి నువ్వు అలా అంటావేమో అలా లేదు ఇది చేయన్నా అయితే మరి పునరుక్తి దోషం ఎలా పోగొడతావు పునరుక్తి దోషం పోగొట్టేటప్పుకోండి అప్పుడు పూర్వపక్షం మంచి గుర్తిపడుతుంది అర్థమంగా ధర్మాంతరవిశేష నిర్ధారణార్థవాత్మానరు ఆత్మన అదే ఆత్మకి అంటే ఏ ఆత్మ అయితే సర్వము తానే అయి ఉన్నదో అదే ఆత్మకి మరికొన్ని కొత్త కొత్త ధర్మములను నిర్ధారించుట కొరకై ఉపనిషత్తు ఉపక్రమిస్తోంది గనుక పునరుక్తి దోషము లేదు అనువాదము అంటారు చెప్పిన దాన్ని చెప్పి కొత్త ధర్మాలని విధిస్తారు ఓసారి ఇంతకుముందు చెప్పినాం సర్వాత్మ భావాన్ని ఇంకోసారి చెప్పి ఆత్మకి అదే ఆత్మకి మళ్ళీ సర్వ ఇంట్లో కొత్త ధర్మాలని చెప్పింది శ్రుతి ఉపనిషత్తు కాబట్టి పునరుక్తి లేదు అంటే ఏమన్నమాట ఆ సర్వాత్మ భావమే ఈ సర్వాత్మ భావము అంటే ఏమన్నమాట ఆ అధికారయే దీనికి అధికారి అక్కడ అధికారి ఎవడు కర్మే వాడే ఇక్కడ అధికారి అవుతాడు ఇది పూర్వపక్షి యొక్క బలం చేసుకునే ప్రతి పద్ధతి కథం అదేమిటి ఆత్మకే ఇక్కడ అదే ఆత్మని ఇక్కడ అనువదించి మళ్ళీ కొత్త ధర్మాలని చెప్తున్నారని కాబట్టి పునరుక్తి దోషం లేదని నువ్వు ఎలా చెప్పగలవు అంటావేమో అని ప్రశ్నకి వివరిస్తున్నాడు తస్వ కర్మ సంబంధిన జగత్సృష్టి స్థితి సంహారాది ధర్మ విశేష నిర్ధారణార్థత్వా అదే ఆత్మయ్యా ఇక్కడాత్మ అక్కడా ఒకటే అక్కడ ఆత్మ సర్వాత్మ వేరు ఇక్కడ ఆత్మ సర్వాత్మ వేరు ఆ రకంగా పునరుతి దోషాన్ని మనం తప్పించాలి అన్ను అంటున్నమాట సరికాదు ఆత్మ ఈ ఆత్మ ఒకటే మరైతే అదే సర్వాత్మ భావం ఇక్కడ మళ్ళీ ఎందుకు చెప్పారంటావేమో ఆత్మకే కొత్త ధర్మాలని కొన్ని చెప్పడం కోసం చెప్పారు మరి ఏమిటా కొత్త ధర్మాలు అంటే ఆ ఆత్మకి అక్కడ కర్మతో సంబంధం చెప్పిన ఆత్మకి అదే ఆత్మకు అక్కడ సంబంధం చెప్పి అదే ఆత్మకి జగత్తు యొక్క సృష్టి స్థితి లయములతో సంబంధాన్ని చెప్తున్నారు అక్కడ ఆత్మకి జగత్సృష్టి స్థితిలయ్య సంబంధం చెప్పలేదు కాబట్టి అదే ఆత్మ సర్వాత్మది దానిని పునః ఉపగించి అనువదించి అదే ఆత్మకి జగత్సృష్టి స్థితిలయ సంబంధాన్ని ఉపనిషత్తు చెప్తోంది కాబట్టి కొత్త ఆత్మనేమి పట్టుకురాలేదు కనుక పునరుక్తి దోషము లేదు లేదా ఇంకో రకంగా కూడా దాన్ని సమర్థించవచ్చు ఏం తెలుస్తోందో కేవలోపాస్థత్వా ఇంకో రకంగా కూడా సమర్థించవచ్చు సమర్థించడం అంటే ఏమిటి పునరుక్తి దోషము లేదు అనే మాటను సమర్థించడం పునరుక్తి దోషము లేదంటే ఏం తది అదే ఆత్మ ఎక్కడ ఉంది అని తేలుతుంది కానీ రకంగా చెప్పచ్చు అక్కడ ఆత్మని కర్మతో కలిపి ఉపాసన చేసే విధంగా చెప్పారు అక్కడ కర్మాంగోపాసనకి ఉక్త వి జ్ఞానం ఇక్కడ కేవలం ఉపాసన కర్మతో సంబంధం లేని ఉపాసన జ్ఞానం కాదు ఉపాసన కర్మ సంబంధం లేని ఉపాసన వీళ్ళు జ్ఞానాన్ని అంగీకరించరు ఉపాసననే అంగీకరిస్తారు రామానుజ సిద్ధాంతం కూడా అట్లే రామానుజ సిద్ధాంతం వీళ్ళు ఈ సిద్ధాంతాలు చెప్పి వాళ్ళు శంకరాచార్యులు భక్తి అనేది చెప్తారు దాని అభిప్రాయం దా అది ఎలా ఉరించి స్థూలంగా చెప్తారు కల్పకుండా పాయింట్ లేకపోలేదు రామానుజులకి రామానుజుల దృష్టిలో ఆత్మ జ్ఞానము ఉండే ఆత్మను తెలుసుకున్నట వల్ల ఉరిగిదేమీ ఉండదు తెలుసుకుంటే ఆత్మ అల్పము తెలుసుకున్నాం ఏమండి ఏమీ కాదు ఈ ఆత్మ వెళ్ళి ఆ పెద్ద ఆత్మను ఉపాసిస్తే ఉపయోగం ఉంది కానీ ఇప్పుడు నేను బిచ్చగాడి నేను తెలుసుకున్నాడు అనుకోండి ఏమైంది అక్కడికి డబ్బును వాడి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటే ప్రజల పాయిలు లభిస్తాయి కానీ నేను బిచ్చగాడిని నా గవలో ఏమీ లేదు అది తెలిసింది నాకు వీళ్ళు జ్ఞానాన్ని పట్టుకోవడం వాళ్ళకు ఉపాసనే కాబట్టి ఈ ఆత్మని ఆ రకంగా కలిపి అక్కడ ఉపాసన చేశారు ఇక్కడ ఆత్మని ఒక్కదాన్ని విడిగా ఉపాసన చేయడం కోసం ఉపనిషత్తు వచ్చింది అని అర్థం చెప్తాం కాబట్టి అదే సర్వాత్మభావం ఇక్కడికి వస్తుంది లేదా ఇంకో రకంగా అథవా ఆత్మేత్యాది పరో గ్రంథసందర్భ ఆత్మనకర్మిణ కర్మ అన్యత్ర ఉపాసనా ప్రాప్తా అవిహిత కేవలోప్యాత్మా ఉపాస్యమర్థ అదే ఈ కేవలోపాసన ఏమిటంటే దాన్ని వివరిస్తున్నాడు అథవా అవా అంటే అథవా ఆత్మేత్యాదితరో గ్రంథసందర్భ అంటే ఆత్మావాయుజమేక ఏ అగ్రాసీతని ప్రారంభమయ్యే ఈ గ్రంథము ఈ ఉపనిషద్గ్రంథము ఆత్మకు ఉపా ఉపాసన చెప్పడం కోసమే వచ్చినది ఆత్మకు ఆత్మ జ్ఞానం కోసం రాలేదు ఆత్మకు ఉపాసన కోసమే వచ్చినది ఈ ఉపాసన అంతకు ముందు వెళ్ళింది కదా అంటే అందుకే ఆత్మకి కర్మ సంబంధం ఉంటుందా ఉండదా ఉంటుండే కర్మ ఇది పూర్వపక్షం కర్మ సంబంధం ఉన్న ఆత్మ ఏది కర్మిణ ఆత్మనహ ఆత్మ కర్మి కర్త అయిన ఆత్మటి ఈ ఆత్మకి అక్కడ ఉపాసన చెప్పారు ముఖ్య విజ్ఞానంలో ఉపాసన చెప్పారు ఆ ఉపాసన ఎలా చెప్పారు కర్మతో కలిపి చెప్పారు కర్మ కంటే విడిగా ఉపాసన చెప్పలేదు కర్మణ అన్యత్ర ఉపాసన అప్రాప్తం అక్కడ కర్మతో సహితంగా ఉపాసన చెప్పారే తప్ప కర్మను పక్కన పెట్టి ఆత్మను ఉపాసనగా అక్కడ చెప్పలేదు చెప్పలేదు కాబట్టి కర్మ ప్రకరణంలో కేవల ఆత్మ ఉపాసనను విధించలేదు గనుక కర్మ ప్రస్తావే కేవల ఆత్మనే ఉపాసన కూడా చెయ్యాలి అని చెప్పడం కోసం ఈ ఉపనిషత్తు వచ్చినది కాబట్టి అక్కడ లభించే ఫలము కర్మతో కలిపి ఆత్మను ఉపాసిస్తే లభించే ఫలము సర్వాత్మభావము ఇక్కడ లభించే ఫలము కర్మ కాకుండా ఇండిపెండెంట్గా ఆత్మను ఉపాసిస్తే కలిగే ఫలము సర్వాత్మభావము కాబట్టి అదే సర్వాత్మభావం ఇదవుతుంది తప్ప ఇది కర్మ సంబంధం లేని వేరే గ్రంథము అని చెప్పుట పొసగదు అనే అభిప్రాయం భేదాభేదోపాస్యవా ఏక ఏవాత్మా కర్మ విషయ భేదదృష్టి సకర్మకాళే అభేదేనాప్యుపాస్య పునరుక్త మళ్ళీ భద భేదవాదాన్ని కూడా దాంట్లో పెట్టుకొస్తున్నాం ఇది రేపు కొనసాగిద్దాం పూర్ణం పూర్ణ పూర్ణం దశాంతి శాంతి కూడా మళ్ళీ చూడాలి అవన్నీ వాఖ్యాలు అవన్నీ చూసి లేకపోతే అవి కన్ఫ్యూజ్ అయిపోతాయి